కాబట్టి రూపము రూపము సత్యమా దర్శనము సత్యమా దర్శనమే సత్యం రూపం సత్యం కాదు దట్స్ వై చూసే వాట్ యు సీ ఈజ్ నాట్ రియల్ దట్ యు సీ ఈజ్ ఎ రియల్ మీరు స్వప్నం చూశారు స్వప్నం మిథ్య కానీ నిన్న రాత్రి నేను కళను చూశాను అన్నది మిథ్య కాదు దట్ ఈస్ ది ట్రూత్ దట్ ఐ హ్యావ్ సీన్ ది డ్రీమ్ ఈజ్ ది ట్రూత్ బట్ ది కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్ ఈజ్ ఎ ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ చేతనే ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ట్రిక్ ప్లేడ్ బై ది ఐస్ అండ్ ది మైండ్ కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో దాన్ని ఆ రూపములనన్నిటినీ కూడా అవి తేజోవిశేషము తేజస్ అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ రెటీనా మీద పడి ఆ మనస్సులో ఉండే ఇంప్రింట్స్ తోటి జోడి జోడు జోడయ్యి తోడయ్యి యు గట్ ది సెన్స్ ఆర్ అండ్ ఐడియా ఆఫ్ ఎ ఫార్మ్ యు గట్ అన్ ఐడియా అండ్ ది నేమ్ ఆఫ్ ది ఐడియా ఈజ్ రూపము ఈ ఫోటో అందంగా ఉంది అంటే మీ మైండ్లో ఒక ఐడియా ఫార్మ్ అయింది చూడగానే ఆ రూప చూడగానే ఆ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను రెటీనా మీద పడి మనస్సులో ఆల్రెడీ ఇంప్రింట్ అయి ఉన్నటువంటి వాసనలు ఉద్బుద్ధమై ఆ రెండింటి యొక్క మిక్స్చర్ ఇట్స్ ద సింథసిస్ అండ్ సో an idea is synthesized in the mind. ఆ ఐడియాకి పేరేమంటే అందమైన అని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈజ్ అన్ ఐడియా క్రియేటెడ్ బై ద సిన్థసిస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ ద మెంటల్ ఇంప్రెన్స్ అది కాబట్టే బ్యూటిఫుల్ అంటే స్కిన్ డీప్ అంటారు ఎందుకంటే స్కిన్ ఓన్లీ కెన్ రిఫ్లెక్ట్ లైట్ అండర్నీత్ ది స్కిన్ ఇట్ కె నాట్ రిఫ్లెక్ట్ లైట్ అని చేతనే మెడిటేషన్ ఉంది ఆ మెడిటేషన్ ఏమిటంటే తనని తాను అస్థిపంజరంగా వీడు ధ్యానం చేస్తాడు ప్రజ్ఞారంజ గారి మెడిటేషన్ ఆయన ఏం చేస్తారంటే వీడు గదిలో కూర్చోబెడతారు పొద్దున్నే అటుకులు పలహారం చేయిస్తారు అంటే ఇడ్లీలు దోశలు అటుకులు పలహారం చేయిస్తారు అటుకులు అటుకులు తినేసి అద్దె ఫలహారం ఇంకేమి ఉండదు కాఫీ తీ ఏమి ఉండవు తాళం వేసేస్తారు బయట గదిలో ఆ గది లోపల ఉండాలి ఒక పేట ఉంటుంది ఆ పేట మీద కూర్చొని ఇంకే ఉండదు ఆ గదిలో లైట్ కూడా ఏమీ ఉండదు సెమీ డార్క్గా ఉంటుంది కూర్చుని వాడికి సాధన అక్కడ కూడా చేస్తానంటేనే తీసుకుంటారు లబ్దే తీసుకోరు కదా మూడు గంటలు మెడి మూడు గంటలు మెడిటేషన్ ఏమిటంటే తనను అస్థిపంజరముగా భావన చేయటం విచ్ ఈజ్ నాట్ డిఫికల్ట్ యున్ ఫీల్ యువర్ బోన్స్ అండి కానీ ఫీల్ యువర్ బోన్స్ మీరు మీ ఫీల్ అవ్వచ్చు మీ బోన్స్ను ఫీల్ అవ్వచ్చు సో మీ బోన్స్ను ఫీల్ అవ్వాలి అయామ్ ద స్కేల్ అదే మెడిటేషన్ మధ్యలో మనస్సు చెదిరిపోతే ఏం చేయాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అయామ్ ద స్కేల్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందో తెలుసునండి దేహం మీద అభిమానం పోతుంది గుండె కాలేయము లేబరు ఇవి పిచ్చిపోతుంది ఏమంటే స్కెలిటన్ ఉంటుంది తర్వాత దెన్ యూ అప్లై టు అవుట్ సైడ్ అన్ని స్కెలిటన్సే కనపడతాయి స్కెలిటన్ చూస్తుంటే అందం ఏమిటి అండ వికారాలు ఏంటి అన్ని హేమమాలిని స్కెలిటనే మాధురి దీక్షిత స్కెలిటనే ఎవరిబడి స్కెలిటన్ ఇంకా అన్నం లేదు వికారం లేదు అన్ని స్కెలిటన్సే ఇంతకీ దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో ఆల్ స్కెలిటన్స్ దీనికి స్కెలిటన్ మెడిటేషన్ అని పేరు వెరీ యూజ్ఫుల్ మెడిటేషన్ దాంట్లో ఏం చేశారా మెడిటేషన్లో రూప విశేషములనన్నిటినీ దృష్టి సామాన్యంలో విలాపం చేసేసిన కాబట్టి చూపు ఉంది తప్ప చూడబడేది మిథ్యా చూడబడేది ఇలా ఉందా అలా ఉందా డజన్ మ్యాటర్ చూపే లోన్ మ్యాటర్స్ చూడబడేది డజన్ మ్యాటర్ ఇప్పుడు కళదోడ పెట్టుకున్నప్పుడు ఈ కళదోడ అందంగా ఉందా లేదా అన్నదానికి ఏబీసీడీలు ఉన్నాయా డిఈఎఫ్లు ఉన్నాయా వరుసగా ఉన్నాయా తలకించు దడీనాడు ఇంపార్టెంట్ అప్ప దడీనాడు ఇంపార్టెంట్ దట్ యూఆర్ ఏబుల్ టు సీ వాట్ ఎవర్ సిలబుల్ సార్ దే దీంట్లో మాకు వచ్చి వచ్చిన సిలబల్స్ వచ్చి వచ్చిన నెంబర్స్ ఆల్రెడీ సిన్ సిలబల్స్ వచ్చిన ఇదోపించి ఈ మధ్యన మొదలైంది ఆ సిలబుల్ నాకు వచ్చి వచ్చింది లక్కీ సిలబస్ స్పెల్లింగ్లో మా ఆది ఏవో రావు అని అంటే ఆది ఎవడో చెప్తాడు వీడికి నీకు ఆది ఏవో ఉండబట్టే నీ బిజినెస్ అంత డౌన్లో ఉంది నువ్వు దాన్ని ఆర్ఓ డబ్ల్యూగా మార్చుకుంటే నీ బిజినెస్ బాగా పెరుగుతుంది అని చెప్తాడు నాకు చెప్పినందుకు థౌజండ్ రూపీస్ ఫీజు తీసుకుంటాడు ఏమండి ఏమండి ఆర్ఏఓ నుంచి వీడు వెంటనే ఆర్ఓ డబ్ల్యూ కింద మారుస్తాడు మళ్ళీ లెటర్ హెడ్ మార్చేస్తాడు విజిటింగ్ కార్డు మార్చేస్తాడు ఆర్ఓ డబ్ల్యూ ఏమిటో ఈ ఆర్ఓడబ్ల్యూఏ ఏమిటో అని అడిగాను ఈ రకంగా మార్చాల్సి వచ్చిందంటే బిజినెస్ చాలా డౌన్లో ఉంటే మార్చాము ఇది మార్చాక బాగుంది బిజినెస్ అంటే చూసారా కాబట్టి ది లెటర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ దట్ యూఆర్ ఏబుల్ టు సీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ది ట్రూఫ్ ఇన్ ఎనీ కనుక ఈ తేజోవిశేషములనన్నిటినీ కూడా చక్షురు చక్షురు చక్షు అంటే చూపు అని అర్థం అంటే చక్షురు విషయ సామాన్యం చక్షురింద్రియమునకు విషయమేమిటి చూపు అది సామాన్యం దాంట్లో ఈ విశిష్టములైన రూపములనన్నిటినీ కూడా మీరు విలీనం చేసేస్తారు శబ్దానం శ్రోత్ర విషయ సామాన్యం పూర్వవత్ ఇక శబ్దములు ఉంటాయి శబ్దములు అంటే ఆకాశ విశేషానం ఆకాశం శబ్ద గుణకం ఆకాశం చూడండి శబ్దం అనేది ఆ ఉంటుంది వినికిడి ఆ వినికిడి అనే శక్తి యొక్క శక్తికి ఒక ఉపాధిని మీరు జోడిస్తే అది శబ్దం ఉపాధిని జోడించాలి ఇప్పుడు రా మా అన్నారనుకోండి రా అనేది ఒక శబ్దం మా అనేది ఒక శబ్దం కావాలి వేరువేరు శబ్దాలు మధ్యలో గ్యాప్ ఇప్పుడు అది ఆ జ్ఞానం మీకు కలిగింది అక్కడ ఏమిటవుతుందంటే రా అనే ఒక వైబ్రేషన్ ఉంటుంది మా అనే వైబ్రేషన్ ఉంటుంది మధ్యలో ఆప్షన్స్ ఆఫ్ వైబ్రేషన్ ఉంది ఈ మూడింటికి రియల్లీ మధ్యలో ఆప్షన్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటే నాట్ టోటల్ ఆప్షన్స్ వెరీ మైల్డ్ వైబ్రేషన్ ఉంది మధ్యలో అంటే విచ్ డజంట్ టేక్ ఎనీ పర్టికులర్ ఫామ్ అటువంటి వైబ్రేషన్ వెరీ మైల్డ్ వైబ్రేషన్ ఎందుకంటే టోటల్ ఆప్షన్స్ అనేది ఏమీ ఉండదు వెరీ మైల్డ్ వైబ్రేషన్ ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్లో వచ్చే మార్పు వల్ల మీకు భేదం భాషిస్తుంది రా అనేది వేరు మా అనేది వేరు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి టూ డిఫరెంట్ సిలబల్స్ అది రెండు కలిసి మీకు రా అనే శబ్దం వచ్చింది అని మీకు అలా నీ భేదం అంతా కనపడుతుంది కానీ మీకు ఇంద్రియ శక్తిని చూసుకున్నట్లయితే అక్కడ కర్ణభేరి యొక్క వైబ్రేషన్ అండ్ దట్ వైబ్రేషన్ జనరేటింగ్ సమ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ దట్ ఈస్ ది ఇంద్రియ శక్తి దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రామా అన్న అదే కృష్ణ అన్నదే మంచి మాట అన్న అదే చెడ్డ మాట అన్న అదే అన్నీ అదే అంచేతనే చెవిటి వాడి ముందు మీరు ఏదన్నా కూడా వాడు అన్నిటినీ ఒకే రకంగా స్వీకరిస్తారు చెవిటివాడి ముందు శంఖమోగనేలా అని అన్నిటినీ ఒక రకంగా స్వీకరిస్తారు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు ఆయన ఈ చెవుడు సరిగ్గా వినపడదు వీళ్ళు ఈ చెప్పేది ముందు వీళ్ళు ఆయన్ని ఇలాగ ఇలా అడిగేవారు ఇలా అడిగేవారు అంటే భోజనం చేశారా అని అర్థం ఇలా అడిగితే భోజనం చేసేవారు వీళ్ళు ఏమనేవారో తెలుసిన చుట్టూ పిల్లలు ఉండేవారు ఏమండే మట్టిలో కాలు వేశారా అని అడిగితే ఆహా అని చెప్పేవారు అంటే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఆయన ఏమనుకున్నారు భోజనం చేశారా అని అడిగారేమో కూడా సమాధానం చెప్పారు వీడు ఇంకేదో అడుగుతాడు ఇంకేదో అడిగి ఇలా అంటాడు అంటే ఆయన పాపం వీడు భోజనం చేశాడని అడుగుతున్నాడు అని కూడా ఆయన సమాధానం చెప్తాడు ఏదో చెప్పాను నేను సో వాటే ఇలాగే అవుతాయి వాట మీన్ ఈజ్ అక్కడ ఉన్నది శబ్ద విషయ సామాన్యం ద ఫ్యాకల్టీ ఆఫ్ వైబ్రేషన్ జనరేటింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ దట్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ దేట్ అంతకుమించి ఇంక అక్కడ ఏం లేదు అసలు శబ్దోచ్చారణను బట్టి జ్ఞానం ఎలా కలుగుతుంది అని ఇది ఒక పెద్ద సైన్స్ మోడర్న్ సైన్స్లో కూడా చాలా ఎలాబొరేట్గా ఉంటుంది ఆ సైన్స్ ఈవెన్ మనం వ్యాకరణం వాళ్ళు కూడా దాని మీద స్ఫోట సిద్ధాంతం పెట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా గమనించారు ఇది అంత స్థూలంగా కనపడే అంత సింపుల్ కాదడి ఇట్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దాన్ వాట్ ఇట్ అపియర్స్ టు కాబట్టి ఈ శబ్దాలు ఈ శబ్ద విశేషాలని పట్టుకుని ఇది మనకు అనుకూలమైన శబ్దము ఇది ప్రతికూలమైన శబ్దము అని ఇలాగా పాకులాగటం వేస్ట్ ఏ శబ్దమైనా ఒకటే అనుకూలము లేదు ప్రతికూలము లేదు అన్ని శబ్దములు ఆ తప్ప ఏమీ లేదు కాబట్టి వాటి ఎందు మనం మనస్సంస్క మనస్సులో ఉండే వాసనలని బట్టి వాటి ఎందు ఆరోపించేటువంటి మంచి చెడు ద్వంద్వాల తప్ప వాస్తవంలో శబ్దం ఒక్కటియే శబ్ద సామాన్యం ఒక్కటియే సత్యము కాబట్టి శబ్ద విశేషములనన్నిటినీ కూడా ఆ శబ్ద కలిపేయాలి విలాపనం చేసేస్తాం జస్ట్ రిజాల్వ్ ది ప్రాసెస్ ఆఫ్ రిజల్యూషన్ ఈ వైబ్రేషన్కి ఆకాశమూనిపోయింది ఎందుకంటే ఆకాశ విశేషం ఉంటుంది కదా మీకు వైబ్రేషన్ ఉండాలంటే మీకు స్పేస్ ఉండాలి వితౌట్ స్పేస్ దేర్ కెనాట్ బి వైబ్రేషన్ ప్రోబబ్లీ దట్ హట్ అపియర్స్ టు బీ ది కనెక్షన్ బిట్వీన్ స్పేస్ అండ్ హియరింగ్ అయితే ఇంకా అంతకంటే కూడా డీపర్ కనెక్షన్ ఇస్తే ఎలాగంటే స్పేస్ అంటే గ్రావిటేషనల్ ఎనర్జీ దట్ ఈస్ వాట్ స్పేస్ ఈజ్ అండ్ హియరింగ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రావిటేషన్ ఏదో సమ్ కనెక్షన్ ఇస్తే సమ్ గ్రావిటేషనల్ కనెక్షన్ ఇస్తే అంచేతనే వీడిని ఓ సెంటర్ ఫ్యూజ్లో కూర్చోబెట్టి ఇలా తిప్పారనుకోండి అప్పుడు గ్రావిటేషనల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఎప్పుడు వెట్టికల్గా ఉంటుంది సెంటర్ ఫ్యూజ్లో తిరుగుతుంటే అది యాంగులర్గా ఉంటుంది అప్పుడు హీరింగ్ ఉండదు అప్పుడు హీరింగ్ దెబ్బతింటుంది ఏదో సమ్ రివర్స్ అయి కూర్చుంటుంది సమ్థింగ్ లైక్ దాట్ కాబట్టి ఆకాశ విశేషంలో అండల్లో కూడా ఒక సూక్ష్మమైన అవగాహన మహర్షుల యొక్క అవగాహన మనకు కనపడుతుంది ఇంతకీ ది పాయింట్ ఈజ్ ఈ శబ్ద విశేషములన్నీ శబ్ద సామాన్యంలో ప్రవిలాపనము చేయబడుము తథత్రాది విషయ సామాన్యా సంకల్పే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సంసారంలో దుఃఖం ఉంటుంది బంధము దుఃఖము మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఎందువల్ల ఎందువల్లంటే ఈ విశేషములు ఉంటాయి శబ్ద విశేషములు ఉంటాయి మీరు ఆ శబ్ద విశేషము అది అల్పము అల్పము అంటే వెరీ లిటిల్ థింగ్ ఇట్ ఈస్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ దెన్ షార్ట్లీ గుడ్ ఆ విశేషం ఎవడైనా తిట్టాడనుకోండి ఆ తిట్టడం ఎంతసేపు ఉంటుంది ఫ్యూ సెకండ్స్ కూడా ఉండదు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో తిట్టడం అయిపోతుంది తిట్టడం మనం వెన్న రెండో అయిపోతాయి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఇట్ ఈస్ దట్ షార్ట్ క్లిఫ్డ్ అండ్ వాడు తిట్టేడనే ఇంప్రెషను మీ మనస్సులో మీరు పెట్టు కూర్చుంటే తప్ప ఆకాశంలో ఉండదు చెవిలో ఉండదు ఏముండదు మీ మనస్సులో మీరు పెట్టుకున్నదే అది శబ్దము అలాగే రూపం కూడా ఒక రూపాన్ని చూస్తారు choose i love this ani pettukuntaru anna darme raagaanni pettukuntaru you identify with it ippudu nenu banhathanlo building ku vellanu itu vayipunna flat banhathanlo real estate pala costly untundi itu vayipunna flat 1 million auto vayipunna flat 0.75 million same value ito corridor ito auto untai kada devanna enta teda yentante ఇటువైపు ఉన్న ఫ్లాట్లో ఆ కిటికీలోంచి హడ్స్ అండ్ రివర్ కనపడుతుంది అటువైపు ఉన్న ఫ్లాట్లో కిటికీలోంచి హట్స్ అని కనపడదు ఇంకేదో కనపడుతుంది హట్స్ అండ్ రివర్ అయితే కనపడదు ఒకవైపే కనపడుతుంది కదా అందుకోసం దానికి ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ ఎక్స్ట్రా కాస్ట్ వీడు దానికి ఈ ఫెల్ ఇంటి దట్టు ట్రాప్ అని పర్చేజ్ చేయండి నాకు చూపించాడు చూడండి అంత అందంగా ఉండవు హట్స్ అంటే నేమన్నాను హర్ట్ సంద్రవర్ అండంగానే ఉంది దట్ ఈజ్ ఓకే యూ టెల్ మీ ఫ్రాంక్లీ డోంట్ ట్రై టు డోంట్ ట్రై టు బ్లఫ్ విత్ మీ టెల్ మీ ఫ్రాంక్లీ హౌ లాంగ్ డిడ్ యూ ఎంజాయ్ ది సైట్ ఆఫ్ హట్ సంద్రవర్ నువ్వు ప్రశ్న వేసుకో హౌ లాంగ్ డిడ్ యూ ఎంజాయ్ దట్ సైట్ అంటే ఆలోచించి ఫెయిర్గా చెప్పాడు మ్యాక్సిమం వన్ వీక్ ఆ తర్వాత ఏమవుతుంది వన్ వీక్ తర్వాత ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ మొనాటస్ ఎగ్జిస్టెన్స్ అయిపోతుంది మన మొనాటనస్ ఎగ్జిస్టెన్స్లో పార్ట్ అయిపోతుంది అది ఇంకొక ఇంకొక జరిగింది చెప్తున్నా టీవీలో ఇంటర్వ్యూ అమెరికాలో మాధురి దీక్షిత్ భర్త ఒక ఆయన ఏదో డాక్టర్ ఏదో వృత్తి చేస్తూ అక్కడ ఈ నా ఏదో తానాయో ఏదో తెలుగు మహాసభ తెలుగు మహాసభ ఇండియన్ ఏదో ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక ఈ విలేఖరుడు అడిగాడు అంత జగదేక సుందరి యొక్క భర్త అయినందుకు మీకు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు రోజు ఆవిడ చూస్తున్నప్పుడు అని అడిగాను అడిగి అయి చెప్పాడు అదే ఏమి లేదని మామూలే నథింగ్ స్పెషల్ అని హర్ బ్యూటీ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ మొనాటనస్ ఎగ్జిస్టెన్స్ ఇంకేమిటి బ్యూటీ మొనాటనస్ ఎగ్జిస్టెన్స్లో పార్ట్ అయిపోయింది సో నేను ఇతను అడిగాను వన్ వీక్ నువ్వు ఎంజాయ్ చేశానంటున్నావు జాగ్రత్తగా ఆలోచిస్తే వన్ వీక్ ఎంజాయ్ చేశానంటున్నావు నువ్వు నువ్వు వన్ వీక్ కూడా ఎంజాయ్ చేస్తుండవు ఆ వన్ వీక్లో ఇదే మన అనుకోకుండా చూస్తే బాగుందని అనుకొని తర్వాత ఈ వన్ వీక్లో ఎంజాయ్ చేశానున్నప్పుడు రియల్ ఎంజాయ్మెంట్ maybe a few days only not seven days rest of the time you make an effort to feel good about it endukani 250 to 2 250 to dalan sexla pay chesadu kanaka aa ini manchide manchide ani anukunna santosh padta ani parne panu push chestu untam manchide no alantide edo chestu untaru kabatti one week ku kuda ekkuve and around there 250000 dollars ek sabichandrao thought about and what he is saying getting what i am saying and that is also true now hassan ever has become part of your, uh, your monotonous existence i don't say i'm happy existence you decide whether it is happy or unhappy certainly it is monotonous అంటే same ragad same same way దాంట్లో నా నూతనత్వం ఏమి ఉండదు ఫ్రెష్నెస్ ఏముండదు ఈ సంసారం అంతా అటువంటిది మీరు ఆరాధించే దేవత వచ్చి మీ ముందు నిలబడితే ఫర్ ఎ లాంగర్ టైం అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువసేపు నిలబడితే ఆ దేవత మీ మొనాటన సెగ్జిస్టెన్స్లో పాత్ర అయిపోతుంది యూ డోంట్ లైక్ ఇట్ అండ్ హర్సంక్రి లైక్ చేయని దేవతను మాత్రం ఎంతసేపు లైక్ చేస్తాడు నామరూపాలంటే అలాగే ఉంటాయి అంచేత సంసారంలో దుఃఖము బంధము ఎందుకుందంటే అల్పమైన దానితో అది అల్పము వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ దెన్ ఇట్ ఈజ్ షార్ట్ లింగ్డ్ దాంతో ఐడెంటిఫై అవే కారణంగా మాత్రమే సంసారంలో బంధము కలరు తర్వాత సెన్సేషన్స్ ఉంటాయి అంటే ఒక వస్తువును చూస్తే సైట్ ఒక సెన్సేషన్ ఓ సౌండ్ వింటే హియరింగ్ ఒక సెన్సేషన్ ఇవన్నీ సెన్సేషన్స్ మనం వాటి గురించి మాట్లాడతాం ఇప్పుడు వివిధ రూపములను దృష్టి సామాన్యంలో విలీనం చేయమంటాడు అంటే సైట్ ఇస్ అ సెన్సేషన్ ఈ వెరైటీ అంతా కూడా దాంట్లో అంతర్గతం చేసేయటం సెన్సేషన్స్ ఈ సెన్సేషన్స్ హవెవర్ స్ట్రాంగ్ దే ఆర్ అంటే అర్థమేంటి అబ్బా ఎంత అందంగా ఉందో ఇట్స్ ఎ స్ట్రాంగ్ సైట్ సెన్సేషన్ అమ్మ ఎంత మధురమైన సంగీతము అంటే కైండ్ ఆఫ్ శబ్ద సెన్సేషన్ ఇది ఎంత రుచిగా ఉందండి రసా సెన్సేషన్ ఈ టచ్కి చాలా బాగుంది ఈ వస్త్రము అది స్పర్శ సెన్సేషన్ ఈ షెంటు ఎంత సుగంధభరితమై ఉన్నది అది గంధ సెన్సేషన్ ఈ సెన్సేషన్స్ సెన్సేషన్స్ పెర్సే హౌవర్ స్ట్రాంగ్ దే ఆర్ They cannot make you either happy or unhappy. They cannot make you happy. They cannot make you unhappy also. Even though the mind a has made the sensations that the mind it has a wrong ideas. It is not a sensation that is a bad sensation. It is a bad sensation. It is a bad idea. It is a bad idea. It is a bad idea. ఈ రా దేనిని వీడు రాగం కలిగి ఉంటాడో దానిమీద ద్వేషం వస్తుంది దేని మీద ద్వేషమో దానిమీద రాగం వస్తుంది కొంచెం స్వామిజీ బాగా చెప్తూ ఉంటారు కొనుక్కుంటాడు దాని మీద వీడికి రాగం ఉంటుంది ఆ కారు మీద రెండేళ్ళు మూడేళ్ళు అయిన తర్వాత ఓ కారు కంపెనీ వాడికి ఇంకో కారు చూపించి ఇది పాత కొత్త కారు ఇది కొత్త షేపులో మంచి బాగా వచ్చింది ఇది కొనుక్కోని వాడి వీడి మైండ్లో పెడతాడు ఓ ఐడియా దాంతో వీడికి ఆ కారు మీద రాగం ఏర్పడి దీని మీద ద్వేషం ఏర్పడుతుంది ఇది అమ్మేసి వరకు కూడా వీడు మహాకష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే రెండు కార్లు మెయింటైన్ చేయడంలో డబ్బు అంతా ఖర్చు అయిపోతూ ఉందని బెంగా డబ్బు ఉంటుందే కానీ ఖర్చు అయిపోతుందేమో అని సో కాబట్టి ఏది వీడు రాగాన్ని కలిగి ఉంటాడో దాని మీద ద్వేషం ఉంటాడు డివోర్స్ అంటే కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాడు మ్యారేజెస్ని యూఆర్ మై వైఫ్ యూఆర్ మై వైఫ్ అంటాడు ఇంకా లవ్ అంటారు you are my wife you are my wife and a tarvata yemi andalla mounanga untadu hallo age untadu a tarvata i hate you ante ee ragadveshamlo sensations ni nichchetonde ragadveshamlo kuda ave oka wrong idea oka wrong notion oka unreal notion oka the mind lo imprint ayinappude aa sensation it becomes either happy or unhappy కాబట్టి చూడండి ఈ సెన్సేషన్స్ తోటి రాంగ్ ఐడియాస్ తోటి వాసనలతోటి ఆ సెన్సేషన్స్ని పట్టుకోవడం వాటితోటి ఐడెంటిఫై అవ్వడం దట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ ఆల్ సఫరింగ్ సో తర్వాత మనిషి అజ్ఞానంలో ఉంటాడు మనిషి యొక్క అజ్ఞానం ఎలా ఉంటుందంటే వీడు అందము అందవికారము అన్నది వాడి సెన్సేషన్ తప్ప వస్తువులు ఆ భేదము లేదు అని వాడికి తెలియదు సో ప్రతి సర్వత్రాదే వాడి ఆ సెన్సేషను వాడి మనస్సులో ఉండేటువంటి వాసన ఈ రెండూ కలిసి ఈ ద్వంద్వాలని సృష్టిస్తున్నాయి తప్ప సృష్టిలో ద్వంద్వలు ఏం లేవు సృష్టిని పంచభౌతిక సృష్టి పంచభూతాల నుంచి సృష్టించాడు తన నుంచి సృష్టించాడు కాబట్టి సృష్టి అంతా కూడా సచ్చిదానంద స్వరూపమే సృష్టి అంతా కూడా సతు చితు ఆనందమే దాంట్లో ద్వంద్వాలు ఏం లేవు ఈ ద్వంద్వాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ సెన్సేషన్కి మనస్సులో ఉండే వాసనలని జోడించి వీడు ద్వంద్వాలని సృష్టించుకుని ఒకదాని వైపు క్రేవింగ్ ఉంటుంది అటాచ్మెంట్ మరో దాని వైపు ఎవర్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది ఈ ద్వంద్వాల మూఢంగా వీడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ నేను అహం సుఖీ అహం దుఃఖీ అని వీడు సంసారీ అయి ఈ సో ఈ పరిభ్రమిస్తూ ఉంటాడు అది వీడి బంధానికి హేతు తప్ప సెన్సేషన్స్ కారణం కాదు కాబట్టి యూ నీడ్ నాట్ అరెస్ట్ ది సెన్సేషన్స్ సెన్సేషన్స్ ఉంటాయి కానీ వాటితో ఐడెంటిఫై అవ్వకపోవటము వాటిని సామాన్యంలో విలాపనం చేయటము అభ్యాసం చేయటము తర్వాత ఇంకో దీంట్లో రహస్యం ఏమంటే మనస్సులో మీకు ఆ వాసన లేకుంటే మీకు అసలు ఐడెంటిఫికేషన్ ఉండదు మనస్సులో ఇప్పుడు రసం ఉందనుకోండి భోజనం పెట్టారనుకోండి ఆ రసమునకు సంబంధించిన వాసన నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం ఇది ఇష్టం ఇది ఇష్టం కాదు ఇది ఇష్టం కాదు ఆ వాసన అది ఎంత అధికంగా ఉంటే ఆ సెన్సేషన్స్తో అంత బంధం ఉంటుంది ఆ వాసనను మీరు న్యూట్రలైజ్ చేశారనుకోండి మీకు ఏ కూర ఇష్టం ఏమో ఏ కూర ఇష్టమో వెరీ డిఫికల్ట్ ఆన్సర్ బట్ క్వశ్చన్ ఏదో ఒక కూర హెల్త్కి మంచినో చూడండి ఏదో ఒక కూర ఏ డిష్ ఇష్టం జనరల్ వెజిటేరియన్ స్టార్చి కాకుండా స్టార్చి రోల్ కొంచెం తక్కువ ఉండి కొంత హెల్త్ రిలేటెడ్ వెజిటబుల్స్ అవి ఉండే ఏ హెల్త్ ఫోకస్ తప్ప సెన్సేషన్ అటాచ్మెంట్ ఎవరిసిన ఫోకస్ లేదనుకోండి ఇప్పుడు ఎవరిలో తెలుసునండి ఈ భోజనం చుట్టూ అల్లుకున్నటువంటి సంసారము వెంటనే ఇంకా సంసారం లే ఉండదే అంటే బికమ్ ఫ్రీ వేర్ ఫ్రీ బర్డ్ లేకపోతే ఏమిటి పొద్దున్న లేవగానే ఇవాళ ఏముండుతో అని చర్చ ఆవిడతో అదో పెద్ద బంధం జన తయారు కాబట్టి ఈ సెన్సేషన్స్ ని మనం ఆ ప్రభిలాపనం చేయడం ప్రారంభిస్తాం విశేషములను సామాన్యంలో ప్రభులాపనం చేస్తాం ఈ విధంగా సెన్సేషన్స్ అన్నీ కవర్ అయ్యాయి ఇప్పుడు ఈ ఐదు ఇంద్రియ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మననము కాగ్నిషన్ అనే ఫంక్షన్లో వాటిని విలాపము చేస్తారు దీన్ని ప్రత్యాహారము అంటారు అంటే ఏమిటి ఇంద్రియ వ్యాపారములను అన్నిటినీ విలాపం చేసేస్తారు కాబట్టి అంటే కాగ్నిషన్లో యుపె ఐస్ఆర్ ఓపెన్ బట్ యూ డోంట్ కాగ్నైజ్ డోంట్ కాగ్నైజ్ like like uh, i see i see a woman bee i don't see front and four so the manas manus enta clean aipoyindo so i see a woman bee i don't see front and four so i see a lady i don't see beautiful see lady ugly lady there is no such thing just a lady and i see a, a man front and four no woman bee So, this this caste, caste, that caste, this creed, that creed, సో దిస్ క్యాస్ట్ దట్ కాస్ట్ దిస్ క్రీడ్ దట్ క్రీడ్ నో నథింగ్ నథింగ్ జస్ట్ A బీయింగ్ ఈవెన్ బెటర్ సో ఆ రకంగా మనస్సులో ఉండేటువంటి కాగ్నేషన్లోకి సెన్సేషన్స్ని మీరు విలాపనం చేసేస్తే కాగ్నేషన్ మిగిలి ఉంటుంది ఆ కాగ్నేషన్ వెనకాల వాసనలు ఉంటాయి ఆ వాసనలలో ఈ కాగ్నేషన్ విలీనం చేయటం ఆ వాసనలని తెలివిలో విలీనం చేయటం దట్ ఈస్ ది ప్రాసెస్ మనం చూశాము వి ఆర్ కవరింగ్ దట్ ఏరియా మనోవిషయ సామాన్యస్యాపి బుద్ధి విషయ సామాన్యే విజ్ఞానమాత్రే సో మనోవి అంటే కాగ్నిషన్స్ అనేవి ఆ వాసనల్ని బట్టి వస్తాయి యూ కాగ్నైజ్ ఏ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఆ సంస్కారం మీ బుద్ధి ఎందు కాబట్టి ఒక జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది భాగవతంలో ఏకాదశ స్తంభంలో అదృష్టాత్ అశ్రుతాత్ భావాత్ నా భావ ఉపజాయతే జనరల్ స్టేట్మెంట్ బయట ఆఫర్ ఇట్ ఈస్ కోటెడ్ ఏదైనా ఒక ఒక కాగ్నిషన్ మీకు కలగాలి అంటే అది అంతకుముందు చూసిందేనా అవ్వాలి విన్నదేనా లేకపోతే మీకు కాగ్నిషన్ కలగదు మీరు రోజు కాగ్నైజ్ చేశారంటే అంటే రోజుని గుర్తుపట్టారు కాగ్నైజ్ చేయటం అంటే రోజుని తెలుసుకున్నారు నిజానికి రోజు తెలుసుకోవడం అంటూ ఏం రోజు గుర్తుపట్టడమే ఉంటుంది ఆల్ కాగ్నిషన్ ఈజ్ ఓన్లీ త్రీ కాగ్నిషన్ రికగ్నిషన్ ఉండి దెర్ నో ప్యూర్ కాగ్నిషన్ అనేది ఏం All cognition is రీ కాంక్నేషన్ రీకాగ్నేషన్ అంటే ఏమిటి దిస్ మోమెంట్ మైండ్ ఈజ్ కాగ్నైజింగ్ బట్ కంపేర్డ్ అండ్ కాంట్రాస్టెడ్ విత్ ది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే వాసనలు సంస్కారాలు వాసనలు రాశి దానికి బుద్ధి అని పేరు సో ఆ రాశి ఎందు ఉండాలి ఇది ఈ సాఫ్ట్వేర్ అప్పుడే మీకు అది కాగ్నైజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు కాగ్గనైజ్ చేస్తున్నారంటే ఇంతకుముందు కాగ్నైజ్ చేసిన దాన్నే ఇప్పుడు కాగనైజ్ చేస్తున్నారు పూర్వపూర్వ సంస్కార ఉత్తరోత్తర జ్ఞానే కారణం ఈ కూడా ఇదే హేతు అవుతుంది పూర్వపూర్వ సంస్కారము ఉత్తరోత్తర జ్ఞానంలో హేతు అది ఇప్పుడు మూడేళ్ల చిన్నపిల్లాన్ని సినిమాలు తీసుకెళ్ళారనుకోండి సినిమాలో ఏవో బొమ్మలు కనబడితే సినిమా ఏమీ చూడద్దు చిన్నపిల్లలు అంచేంత పిల్లలు ఇటువటో అలరి చేస్తారు కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ వాసనలు లేవు ఆ సంస్కారాలు వాసనలు లేవు ఊరికే కాంగినేషన్ ఉంటుంది దిర్ దట్ కాంగనేషన్ డసన్ మూవ్ దీచ్ ఈజ్ నాట్ ఏ కాంగినేషన్ ఇంకా కాబట్టి బుద్ధిలో ఈ కాంగినేషన్ బుద్ధి నుంచి ఆవిర్భవిస్తోంది కాబట్టి స్కూలాన్ని సూక్ష్మంలో విలీనం చేస్తాం కార్యాన్ని కారణంలో విలీనం చేస్తాం కనుక విశేషమును సామాన్యంలో విలీనం చేస్తాం కాబట్టి మనోవిషయ సామాన్యము అంటే మల్టిపుల్ కాంగ్నీషన్స్ని వాసన బుద్ధి ఎందు విలీనం చేసేస్తాం అంటే అలాగా విజ్ఞాన రూపంగా తెలివి రూపంగా ఉండిపోవడమే తప్ప దానికి మనస్సులో ఇది మంచి ఇది చెడు అనేటువంటి కాగ్నిషన్స్ లేకుండగా ఎరెవే అంటే విజ్ఞానమాత్రుడిగా ఉండిపోతాడు విజ్ఞానమాత్రం భూత్వా పరస్మిన్ ప్రజ్ఞానఘనే ప్రలీయతే మీరు అంతవరకు మీరు ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది మీ ప్రయాణం అంతవరకు ఉంటుంది సాధన ఇంతవరకు ఉంటే విజ్ఞానమాత్రంగా ఉండిపోవడం ఆ విజ్ఞానము అంటే ఆ తెలివి ఆ ఎనుక ఆ ప్రజ్ఞాన ఘనంలో విలీనమైపోతుంది ప్రజ్ఞాన ఘనము అంటే ఈ ఎరుక ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తుందో దాంట్లో విలీనమైపోతుంది ఇంకా దాన్ని అంతకంటా మీరు వర్ణించడానికి వీలు మీరు ట్రై చేసి చూడండి అలా తెలివి రూపంగా ఉండండి తెలివి రూపంగా ఉంటే ఆ తెలివి సత్తులో విలీనమైపోతుంది తెలివి తెలుసుకుంటూ ఉంటుంది తెలివి తెలుసుకుంటూ ఉంటుంది అది విజ్ఞానం తెలివి తెలుసుకోదు తెలివిగా ఉండిపోతుంది ఇట్ ఈజ్ ద నోయింగ్నెస్ విచ్ డస్ నాట్ నో దట్ ఈజ్ ప్రజ్ఞాన ఘన ద నోయింగ్నెస్ విచ్ నోస్ ఈజ్ విజ్ఞాన ద నోయింగ్నెస్ విచ్ డస్ నాట్ నో అంచేతనే ఆత్మ అనేది తాను తెలుసుకోదు తెలియబడదు Atma is the knowingness which doesn't know, which is not known also. Suppose Atma knows, then it becomes a jnata and a jnata jnayamon a fundamental division hachyaasun. Kabate ajyatna meditation alo nye ney havan chakta nante silence ga on nandai. Don't grasp that silence with your mind. Apode movement hachyaasi division hachyaasun. Anand an instruction nipta, inco-instruction is tha. don't try to understand that silence suppose that silence nu telsukune prayatnam ga artham chesukuni baaga telusukuni baaga manam ee silence nu teluskovali ani meer prayatnam chesaru ante it is not a silence anymore endukante you have already created the awareness in it atlo yetharadu just yetharam aipothundi kabatti don't try to know it just be don't try to know just be kabatti pragnanamu ante the knowingness which doesn't know of course which is not known also aa pragnana ghanamlo ee vigyana samanyamu ante the faculty of knowing the tendency to know the potential to know that is the vigyana that is all ేంద్రియాణ విషయా వదన ఆదా గమన విసర్గ ఆనంద విశేషా త్రియా సామాన్యేష్ ప్రవిష్టా నీగయోగ్యా సముద్రే ఇవా అబ్ విశేష జ్ఞానములు శబ్దస్పర్శ రూపరస గ్రంథములు వాటి యొక్క జ్ఞానముల గురించి మనం విలాపన ప్రక్రియ చూశాం అయితే ఈ ప్రక్రియ వాటితో ఆఖరవదు కర్మేంద్రియముల యొక్క వ్యాపారములకు కూడా దీన్ని అన్వయించాలి ఏకాదశి ఏకాదశి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు వీటి అన్నిటికీ విలాపం చేసి కూర్చుంటారు దాన్నే ఏకాదశి అంటారు ఒకసారి మంత్రం అనేసిద్దామని చాలా మంత్రం అని ఏమిటేమిటి విలాపనం చేస్తున్నారో తెలిసిపోతుంది ఏవం సర్వాం రసానాం జైకాయనం ఏవం సర్వాం రూపాన్నా క్షురేకాయనం ఏం శబ్దాం శ్రోత్రయనం ఏం సంకల్పానాయనం ఏకాయనం వైపు వెళ్ళాలి మల్టిప్లిసిటీ వైపు వెళ్ళకూడదు మల్టిప్లిసిటీ వైపు మనస్సు ఇంద్రియములు మల్టిప్లివేసిటీ వైపు ప్రసరించనివ్వకూడదు ఏకాయనం వైపు పోనివ్వాలి అంటే బహిర్ముఖుడు ఏంటంటే యు ఆర్ డివైడింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద మెనీ అలా అవ్వకూడదు అవ్వాలి అంటే మెనీని ఏకంలో విలీనం చేసుకుంటూ పోవాలి అంతర్ముఖుడుగా ఉండాలి బహిర్ముఖుడుగా ఉండకూడదు సో ప్రక్రియ అంటే మరి సంసారం అయిపోతుందని ఏమీ అవ్వదు అక్కడ అవడానికి ఏమీ లేదు అదే ఇప్పుడు సినిమాకి వెళ్ళి నిద్రపోయారనుకోండి ఏమైపోతుంది ఏమీ అవ్వదు సినిమా అంతా అయిపోయిందండి మీకు సినిమాకి లైఫ్కి దృష్టాంతం నేను చెప్తా మీరు అనుభవానికి తెచ్చుకోవడం కదే సినిమా అంతా అయింది రెండున్నర గంటలు సినిమా చూశారు సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ సో మెనీ ఈవెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ సమ్టైమ్స్ ఈవెన్ కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ సోమిని అక్కడ అవన్నీ అయ్యాయి ఘటిల్లినవి అవడము అంటే ఘటిల్తాయి హ్యాపీ సినిమా అయిపోయింది శుభమ్మని వేసేవారు పూర్వం ఇప్పుడు శుభమ్మని కూడా వేయరు ఏం వేస్తున్నారో లేదో తెలియదు నాకు హాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు వేయలేదు ఎప్పుడు ఆ బొమ్మలు చూపించడమే తప్ప వాళ్ళు శుభము అలాంటి సంస్కారం వాళ్ళకి లేదు మన వాళ్ళు శుభమ్మని వేసేవారు సో శుభం అని ఓకే కొంతమంది అప్పుడే లేచి నిలబడతారు అప్పుడే ఇంకా ఆ శుభమతో చూసి వెళ్దామని కొంతమంది ఉంటే వీళ్ళు లేచి నిలబడతారు అప్పుడే లేచి నిలబడ్డారంటే అర్థమేంటి పూర్వం జనగణమన వేసేవారు ఎవడు దివడు అందరూ హడావిడి ఇప్పుడు మీరు గమనించాల్సిందే నేను ఒక సూక్ష్మమైన విషయాన్ని నేను చూస్తున్నా అది మీరు చూడాలని నా తాపత్రయం సో ఆ శుభమని ఇంకా రాకుండానే లేచి నిలబడతారు జనాలు ఎందువల్ల అంటారు తొందరగా బయటపడాలి వై సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ కదా సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అంటే అర్థం ఏంటో తెలుసునండి నథింగ్ ఎవర్ హ్యాపీ అంతే కదా శుభం వేసేయడానికి ముందే తెలిసిపోయింది వీడికి నథింగ్ ఎవర్ హ్యాపీ ఇంకెక్కడెందుకు వేలాడటం నథింగ్ ఎవర్ హ్యాపండ్ కాబట్టి బయటికి రోడ్డు మీద పడతారు అక్కడ ఏదో ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు నథింగ్ ఎవర్ హ్యాపీ టికెట్టుకునేప్పుడు అలా ఉండదు టికెట్టుకునేప్పుడు అలా ఉంటుంది లోపలికి వెళ్ళేప్పుడు చాలా వేగంగా అక్కడ సెటిల్ అయ్యి ఇప్పుడేమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అవుతున్నంతసేపు కళ్ళు అప్పగించేసి నోరు వెళ్ళబెట్టి అలా చూసేట ఏమండి ఇంకా శుభం జనగణమనకు ఉండండి బాబు అంటే ఎవడు ఉంది ఎంటీ హాల్లో జనగణమనం పాడేవారు అంచేతనే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే జనగణమనం తీసేయమన్నారు ఎందుకంటే వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దానికి జనగణమన అధినాయక దేహేనొచ్చి జెండా కదులతో వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దానికి కాబట్టి అవమానం చేసినట్టుగా ఉంది కాబట్టి స్టాప్ అయిపోయినా అప్పుడు స్టాప్ చేసేశారు కాబట్టి సో వీళ్ళకి హడావిడి లేచి నిలబడిపోతారు ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ అన్కాన్షియస్లీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు సంగతి తెలిసిపోయింది అదే అజ్ఞానం అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఏమీ తెలియదు మూర్ఖంగానే ఉండదు అన్నీ చూస్తూ ఉంటాడు ఏమీ అర్థం కాదు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది సో వాడికి అన్కాన్షియస్లీ హీ ఆల్రెడీ రియలైజ్డ్ దట్ నథింగ్ ఎవర్ హ్యాపీన్ ఏమీ అవ్వలేదు అయింది లేదు కాంది లేదు పుట్టింది లేదు మరణించింది లేదు లాభం లేదు నష్టం లేదు కుచ్బీ నహి హై కుచ్బీ నహి హువా వెళ్ళిపోయాడు ఏమండి వీడు మరణశయ్య మీద ఉన్నాడు ఈజ్ అబౌట్ టు డై హీ నోస్ దట్ హీస్ డై ప్రతి వాడికి తెలుస్తుంది కొంతమంది అంటారు మా ఆయన ఉన్నారండి మా బంధువు ఆయన చచ్చిపోయింది ఆయనకి వీళ్ళు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఏమక్కల అందరికీ తెలుస్తుంది నోస్ ఎవ్రీబడీ విల్ బి ఎ విట్నెస్ టు లీవ్ ఇన్ ది బాడీ ఎందుకంటే వీడి జ్ఞానస్వరూపులు వీడికి తెలియకుండా పట్టుకోవడం ఉండదు విడిచిపెట్టడం ఉండదు సినిమా అయిపోయిందని తెలిసిందా అంటే సినిమా అయిపోయింది మనం వెళ్ళాలని తెలిసినట్టుగానే ఈ కథ పూర్తయింది ఇది అంతులేని కథ ఏమీ కాదు పూర్తయింది ఇది మనం ఇంటికి పోవాలి అన్నట్టుగానే వీడికి తెలుస్తూ అప్పుడు వీడికి వీడికి ఒక వివేకం కనుక ఉంటే నథింగ్ ఎవర్ హ్యాపీ కొడుకు లేదు భార్య లేదు పిల్లలేదు సుఖం లేదు దుఃఖం లేదు నథింగ్ ఎవర్ హ్యాపీ ఇట్స్ ఎ లాంగ్ డ్రీన్ దీర్ఘ స్వప్నం అంత భ్రమల తప్ప భ్రమలన్నీ పోగొట్టి గుచ్చి మెళ్ళ వేసుకోవడం తప్ప నథింగ్ ఎవర్ హ్యాపీ ఆ సత్యం వాడికి తెలియకనే తెలుస్తుంది తెలియకనే తెలిస్తే బంధం పోదు తెలిసి తెలిస్తేనే బంధం పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞానం యొక్క రహస్యం ఏంటంటే సో టు నో దట్ హీ డజంట్ నో ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ రియలైజేషన్ టు నో దట్ హీ డజన్ నో తెలియక తెలియకుండా ఉంటే లాభం లేదు తెలియాలి నాకు తెలియట్లే తెలియకుండా పోతే లాభం లేదు తెలిసి తెలియకుండా కాబట్టి ఎనీవే టు నో దట్ ఐ డోంట్ నో ఇస్ ది బిగినింగ్ ఆఫ్ రియలైజేషన్ జనులు దే డోంట్ నో అండ్ దే డోంట్ నో దట్ దే డోంట్ నో మేము అజ్ఞానులు అని కూడా తెలుసుకోవాలి ఇప్పుడు వీడు దేవాలయానికి వెళ్ళి వస్తాడు నేను గొప్ప జ్ఞానం అనుకుంటాడు దేవాలయానికి వెళ్ళొచ్చినందుకు ఏం తెలియాలి అంతఃకరణం శుద్ధంగా ఉంటే ఏం తెలియాలి మనకు ఆ ఈశ్వరుని తత్వం ఏం తెలియలేదు అని తెలియాలి వాడికి కానీ వాడు ఏమనుకుంటాడంటే నాకు అర్థం తెలిసిపోయిందనుకుంటాడు అధ్యతనే అజ్ఞానంలో ఉండిపోతాడు దేవాలయానికి వెళ్ళినా కూడా అజ్ఞానంలోనే ఉండిపోతాడు మాలకి వెళ్తే అజ్ఞానంలో ఉండిపోతాడు వేరే చెప్పాలండి దేవాలయానికి వెళ్ళినా అజ్ఞానంలో ఉండిపోతాడు కాబట్టి సో నథింగ్ ఎవర్ హ్యాపీ నేను ఇది చేశాను అది చేశాను ఇది తిన్నాను అది తిన్నాను ఏమీ లేదు నథింగ్ ఎవర్ హ్యాపీ కాబట్టి వదన వ్యాపారములు చేతులతో చేసిన వ్యాపారాలు కాళ్ళతో చేసిన వ్యాపారాలు కర్మేంద్రియములన్నీ వ్యాపారములన్నీ కూడా సినిమాలో వ్యాపారముల వంటివే ఒక్క ప్రకాశము తప్పింకేం లేదు అలాగే వేర్వేరు విశేషములను పంచ కర్మేంద్రియముల యొక్క విశేషములను కూడా ఆ మనస్సు నుండు మనస్సు నుంచే పుడతాయి అన్నీ నువ్వు ప్రాణం ద్వారా మనస్సు నుంచి పుడతాయి ఆ మనస్సుని విజ్ఞానమును విజ్ఞానమును ప్రజ్ఞాన ఘనమునందు విలీనము చేసి కూర్చుండుతాయే అది ఏ పరమార్థము వేరే పరమార్థం ఇది లేదు సో ఈ మంత్రము రేపు ఇంకో క్లాసులు ఇది సాగుతుంది వీలు కంటిన్యూ ఓ పూర్ణ నమదూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీబుద్ధ్యో నమ